అసలు ఏం జరిగిందంటే ఏడవ అధ్యాయం సీఎం వెంగళరావు అడిగిన ఫేవర్ ఒక పరిపాలనా దక్షుడిగా జలగం వెంగళరావు అంటే నాకు చాలా గౌరవం కానీ నేను ఖమ్మం కలెక్టర్గా ఉన్నప్పుడు రెండేళ్లు గడిచాక ఓ రోజు పొద్దున్నే ముఖ్యమంత్రి వెంగళరావు గారు నాకు ఫోన్ చేసి ఒక ఫేవర్ చేసి పెట్టమని అడిగారు రాజకీయాలకు ఎవరు అతీతం కాదు కదా ప్రసాదు కమ్మం జిల్లా కలెక్టర్గా నువ్వు వెళ్లాలని నా కోరిక నేను సీఎంగా ఉండగా కనీసం నా జిల్లా అయినా బాగు చేసుకోకపోతే ఏం ప్రయోజనం నీకు ఎటువంటి జోక్యం ఎవరి ఉండదు నా నుంచి కూడా అంటే ఎటువంటి రాజకీయ ఒత్తిడులు ఉండవు మీ యంత్రాంగం పనిలో నేను జోక్యం చేసుకోను నాకు అనవసరపు రాజకీయ ఇబ్బందులు నువ్వు దేయకూడదు అంతా కలిసి జిల్లా అభివృద్ధి కృషి చేద్దాం అభివృద్ధి పనుల కోసం నువ్వేం కావాలంటే అది ఇవ్వటానికి నేను సిద్ధం అన్నారు జలగం వెంగళరావు గారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వెంగళరావు గారు ముఖ్యమంత్రి అయి అప్పటికి ఒక సంవత్సరం గా మొదట్లో తనకి కావాలని ఆయనే తన ఖమ్మం చిరులాకి పార్థసారథి గారిని కలెక్టర్గా వేసుకున్నారు పార్థసారథి మంచి ఆఫీసర్ ఏదేదో వెంట వెంటనే చేయాలన్న తహదాగల మనిషి పేదలంటే చాలా అభిమానం కలవాడు ఇరవై గంటలు కష్టపడి పనిచేసే స్వభావం మరి అతనిని ఒక్క సంవత్సరంలోనే మార్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కావాలని అతన్ని తీసుకెళ్లారుగా మనసులో సీఎం గారిని అడిగాయాలనుకున్నాను కానీ బాగుండదేమోనని తటపటాయించాను వెంగళరావు గారు చాలా తెలివైనవారు మనసులో విషయాన్ని ఇట్టే పట్టేస్తారు పెద్దగా చదువుకోలేదు కానీ మంచి లౌకిక జ్ఞానం ఉన్నవారు పార్థసారధని ఎందుకు మారుస్తున్నానని నీకు సందేహం కలగవచ్చు మనిషి మంచివాడే చాలా కష్టపడతాడు కానీ పనులు కావటం లేదు జిల్లా పరిస్థితుల్లో తగాదా కొంత తన మాటే చెల్లాలంటాడు జిల్లా అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయాలని ముప్పై వేల కోట్ల రూపాయలతో మూడు వేల పేజీల రిపోర్టు తయారు చేసి వంద కాపీలు తీయించారట అంత డబ్బు కావలసి ఉండవచ్చు కానీ ఎన్నేళ్లకు అంత నిధులు దొరుకుతాయి మనకు ఉన్న దాంట్లో ఎంతవరకు మనకు సమయంలో చేయగలమో కొంచెం ఆలోచించాలి కదా ఆయనపై నాకేం కోపం లేదు నేనే కదా తీసుకువెళ్ళింది నాకు సీఎంగా అవకాశం మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ లోపల జరిగినంత పని చేసేయాలి కానీ ఊరికే కాగితం ప్రణాళికలతో నాకేం పని అందుకే నువ్వు వెంటనే చేయవలసింది చేయగలిగింది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి చెయ్యాలి ముఖ్యమంత్రి అలాగేనండి అని బయటకు వచ్చాను ఖమ్మంలో కలెక్టర్గా పనిచేసిన మూడు సంవత్సరాలు దాదాపు ప్రతిరోజు జిల్లాలో ఎక్కడ ఉన్న వెంగళరావు గారు ఉదయం నాతో మాట్లాడేవారు వేరే విషయాలు ఏమీ ఉండేవి అన్ని జరగాల్సిన జరుగుతున్న పనుల గురించే ఆ రోడ్డు పని ఎంతవరకు వచ్చింది ఆ ట్యాంకు పని మొదలెట్టారా అక్కడ కరెంటు సబ్స్టేషన్ పూర్తి అయిందా ఆ హౌసింగ్ కాలనీ విషయం ఏమిటి ఇలా ఊరు ఊరు పేరు పేరున ప్రతి పని గురించి అడిగేవారు ఆయన మంత్రి కాకముందు ఖమ్మం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు అన్ని గ్రామాలు తెలుసు వారికి కావలసిన అభివృద్ధి పనుల గురించి తెలుసు ఏ పనులు మంజూరు అయినాయో ఇంకేం కావాలో వేటికి నిధులు ఉన్నాయో వేటికి లేవో అన్ని జ్ఞాపకం ఉన్నాయి పనులు జరగాలి వెంటనే జరగాలి అదే ఆయనకు ప్రధానం మూడేళ్లలో ఒక్కసారి తప్ప నా అధికారాల్లో కాని పనిలో గాని ఆయన ఎప్పుడూ అనవసర జోక్యం చేసుకుని రాజకీయ ఒత్తిడి తేలేదు జిల్లా కలెక్టర్గా అభివృద్ధి పనులు చేయడానికి పూర్తి రాజకీయ మద్దతు ఇచ్చేవారు జిల్లా నాయకుల నుంచి గాని పార్టీల వారి నుంచి గాని ఎటువంటి ఒత్తిడిలు రాకుండా మద్దతు ఇచ్చేవారు ఎంత మద్దతు అంటే ఒకసారి ఆయన చిన్ననాటి స్నేహితుడు జిల్లాలో ముఖ్య రాజకీయ నాయకుడు శాసన మండలి సభ్యుడు సీతారామయ్య గారు భూమి తనఖా బ్యాంకులో ట్రాక్టర్ కొనడానికి ఎప్పుడూ అప్పు తీసుకున్నారు కానీ ఏదో కారణాల వల్ల తీర్చలేదు వడ్డీతో కలిపి దాదాపు ఇరవై రూపాయలు కట్టాల్సి ఉంది జిల్లాలో అప్పుల వసూళ్లు చాలా పట్టుదలతో పని జరుగుతోంది కొత్తగూడెం సబ్ కలెక్టర్ సేగల్ నాతో సార్ ఈ ఎమ్మెల్సీ గారు పెద్ద మొత్తం కట్టాలి ఆయనే కట్టకపోతే మిగతా వాళ్ళు మేమెందుకు కట్టాలి అంటున్నారు ఏం చేయమంటారు అన్నాడు తహసీల్దార్తో ఒకసారి కబురు చేయకపోయావా అన్నాను రెండుసార్లు అతను స్వయంగా ఆయనకు చెప్పాడు సార్ అయితే ఈసారి మళ్ళీ వెళ్ళి చెప్పమను కలెక్టర్ నుంచి ఒత్తిడి వస్తుందని ఒక వారం రోజుల్లో కట్టకపోతే ట్రాక్టర్ను జప్తు అన్నారని అన్నాను అలానే సీతారామయ్య గారికి చెప్పడం ఆయన తహసీల్దార్పై విరుసుకుపోవడం జరిగింది వారం అయినా డబ్బు కట్టలేదు నా ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ గారి ట్రాక్టర్ను జప్తుంది ఆ వార్త జిల్లా అంతా గుప్పమని సీతారామయ్య గారికి ఎక్కడ కోపం వచ్చేసింది అవమానం అయింది ఆవేశం పొంగుకొచ్చింది నాతో మాట్లాడకుండా ఆయన నేరుగా తన మిత్రుడైన సీఎం గారికి ఫిర్యాదు చేశారు టెలిఫోన్లో నాకు విషయం తెలిసింది సీఎం ఏం చెప్తారో చూద్దామని నిరీక్షిస్తున్నాను కానీ ఆ సాయంత్రానికి సీతారామయ్య గారి అప్పు పూర్తిగా తీర్చేశారు ట్రాక్టర్ విడుదల చేయించుకున్నారు ఏమైందో తెలియలేదు మర్నాటి ఉదయం సీఎం గారు నాతో టెలిఫోన్లో మాట్లాడినప్పుడు ఆయనే ఈ విషయం ప్రస్తావించారు నువ్వు సీతారామయ్య ట్రాక్టర్ జప్తు చేసావటగా నాకు ఫిర్యాదు చేశాడు నోటీస్ ఇవ్వలేదా అని అడిగాను ఇచ్చారు అన్నాడు మరి డబ్బు కట్టేయాల్సింది అన్నాను అతను ఊరుకున్నాడు మన ప్రభుత్వంలో మనమే పనులు కట్టకపోతే నీ దగ్గర డబ్బు లేకపోతే నేను డబ్బు వెంటనే అప్పుడు తీర్చేయి అని చెప్పాను మళ్ళీ తనే డబ్బు అక్కర్లేదన్నాడు తర్వాత తనే కట్టేసాడని తెలిసింది అన్నారు ముఖ్యమంత్రి అలాగే మరోసారి ఆయన ఖమ్మం వచ్చినప్పుడు జిల్లాలోని ఒక సీనియర్ నాయకుడు కలెక్టర్ గారు బాకీ వసూళ్లకు రెవెన్యూ తక్కావి సహకార బ్యాంకుల అప్పులు ఒకేసారి పెద్ద ఎత్తున మొదలెట్టారు అది నాలుగైదు సంవత్సరాల నుంచి పెరిగిపోయిన బాకీలు ఒకేసారి తీర్చాలంటే ఎలా మీరు కలెక్టర్ గారికి చెప్పి ఈ విషయంలో విసులుబాటు చేయించాలి అని సీఎం గారికి విన్నవించాడు నా సమక్షంలోనే వెంగళరావు గారు ఆయన వైపు చూసి రెండేళ్లుగా పంటలు బాగా పండుతున్నాయి రైతుల దగ్గర డబ్బులున్నాయి ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లించకపోతే ఎలా వసూళ్లు చేయమని పయనించి ఉత్తర్వులు ప్రభుత్వం తరఫున మేమే ఇచ్చాం కదా కలెక్టర్ అధికారులు వాళ్ళ పని వారు చేస్తున్నారు అందరికీ అభివృద్ధి పనులు కావాలి పనులు బాకీలు వసూలు చేయకపోతే ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి నేనే వసూలు చేయమన్నాను ఆ బాకీలన్నీ వసూలైతే మంచి పనులు చేయడానికి ప్రభుత్వానికి రావాల్సిన నిధులు సమకూరుతాయి మీరు నన్ను అడగాలంటే ఏమైనా పనులు చేయించమని అడగండి కానీ పన్నులు వసూలు చేయొద్దని కానీ బాకీలు మాఫీ చేయమని కానీ అడగద్దు అని నిర్మోహమాటంగా చెప్పారు జిల్లాలో చేరిన ఒక వారానికి జిల్లా అభివృద్ధికి అది వరకు తయారు చేసిన పథకాలు పరిశీలించాం పథకాల విషయంలో చేయవలసింది ఎక్కువ కనపడలేదు పార్థసారధి గారు చాలా వివరంగా అన్ని విషయాలు సేకరించడం వాటన్నిటికీ అంచనాలు తయారు చేయడం జరిగింది ఆయన చేసిన పొరపాటల్లా అంచనాలు జిల్లాలోని అన్ని పథకాలకు కలిపివేయడం వల్ల అన్నీ చేయలేమని అందరికీ తెలుసు కాలం అంతా రచనకే సరిపోయాయి పని ఎప్పుడు అన్న సందేహం కలిగింది కొన్ని పనులు చేపట్టి అవి జరుగుతుండగా మిగతా వాటికి అంచనాలు వేస్తే బాగుండేదేమో అది కాక అన్ని పదకాలకు అంత డబ్బు ఒక్కసారి అడిగితే ఇచ్చేవాడి కూడా గాఫరా చూసేవాళ్ళకి అసూయా అంతే జరిగింది కానీ ముఖ్యమంత్రి పని జరగటం కావాలి ఎలా బాగా ఆలోచించి నేను చేసిందల్లా అన్ని పథకాలని ఆరు విభాగాలుగా విడగొట్టడం ఏ జిల్లా అభివృద్ధి అయినా ఈ ఐదారు విషయాల మీదే ఆధారపడతాయి ఒకటి జిల్లా రోడ్లు రెండు జిల్లాలో నీటి వనరులు మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా నాలుగు జిల్లాలోని ఖనిజ వనరులు పరిశ్రమలు ఐదు వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక శ్రద్ధ ఆరు గిరిజనులు హరిజనుల విషయంలో ప్రత్యేక పథకాలు ఒక్కొక్క విభాగంలో వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో కావాల్సినది ఎంత అని అంచనాలు వేసి వాటిని వివిధ వర్గాలుగా విభజించటం రోడ్లకు అంత డబ్బు ఒక్కసారి ఇవ్వమంటే ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అందుకే ఆ రోడ్లను మళ్ళీ వేర్వేరు కేటగిరీల కింద విభజించాను నేషనల్ హైవే బడ్జెట్లో కొన్ని రోడ్లు జిల్లా హైవేలలో కొన్ని రోడ్లు రాష్ట్ర హైవేలలో కొన్ని రోడ్లు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో కొన్ని రోడ్లు గిరిజన ప్రాంతాల అభివృద్ధి కొన్ని సింగరేణి కాలరీస్ నుండి రామగుండానికి మణుగూరు మీదుగా కోల్సెస్ రోడ్డు వేర్వేరు శాఖల నుండి వేరువేరు రోడ్లకు మంజూరీలు ఇప్పించి ఆ సంవత్సరానికి కావాల్సిన నిధులు విడుదల చేసుకుంటే ఒక పథకం మూడు సంవత్సరాలకు కావాల్సిన రోడ్లు వస్తాయి ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేశారన్న సంగతి ఈ కేటగిరీలన్నీ కలిపి లోతుగా పరిశీలిస్తే గాని ఎవరికి తెలియదు అదే జరిగింది మూడు సంవత్సరాల్లో ఆయా పథకాల క్రింద విజయవాడ నుంచి పెనుబల్లి కొత్తగూడెం మణుగూరు రామగుండం వరకు హైవే సూర్యాపేట ఖమ్మం తల్లాడ భద్రాచలం సీలేరు విశాఖపట్నం హైవే అలాగే ఖమ్మం అషారావుపేట దేవరపల్లి రాజమండ్రి హైవే ఇవిగాక కనెక్టింగ్ రోడ్లుగా కోదాడ పెనుబల్లి సొత్తుపల్లి బూర్గుంపాడు అషారావుపేట బూర్గుంపహాడు భద్రాచలం కోనవరం భద్రాచలం వెంకటాపురం ఇలా అన్ని రోడ్లు బాగుబోగిపోయాయి అలాగే నీటిపారుదల విషయంలో కూడా నాగార్జున సాగర్ కాలువలు మధ్య నీటిపారుదల పథకాలు చిన్న నీటి తరహా పదకాలు బావులు బోరు బావులు ఎత్తిపోతల పదకాలు ఇలా విడివిడిగా వివిధ శాఖల నుండి పనులకు నిధులు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఏదో ఒక పథకంలో కొంత ఊరట కలిగేలా చేయడం విద్యుత్ శక్తి విషయంలో రాష్ట్రంలోని పెద్ద విద్యుత్ కర్మాగారాలు కొత్తగూడెం థర్మల్ దివోసీ హైడల్ యూనిట్ ఉన్న ఖమ్మం జిల్లాలో నేను కలెక్టర్గా వెళ్లేసరికి ఇరవై శాతం గ్రామాలకు కూడా విద్యుత్ లేదు అలాగే వివిధ స్కీముల్లో వివిధ శాఖల నుండి కొంత రాజకీయ పలుకుబడితో గ్రామ విద్యుత్తీకరణ సంస్థ నిధులు తెప్పించి మూడు సంవత్సరాల్లో డెబ్బై శాతం గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయించడం జరిగింది పరిశ్రమలు కూడా అంతే కొత్తగూడెం భద్రాచలం రోడ్డును పరిశ్రమలకు అనువున ప్రదేశంగా ఎంపిక చేయడం జరిగింది వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు పాలవంచలో రెండు తప్ప సీలుయర్లో హైడల్ యూనిట్ ఒకటి తప్ప జిల్లాలో పరిశ్రమలు ఏవీ లేవు జిల్లాలో విద్యుత్ ఉంది కావలసినంత బొగ్గు ఇతర ఖనిజాలు ఉన్నాయి పట్టించుకున్న వారెవరూ లేరు పట్టించుకునే ముఖ్యమంత్రితో ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి కేటీపీఎస్ లో ప్రతి సంవత్సరం ఒక కొత్త యూనిట్లో ఉత్పాదన పెంపకం అలాగే సీలేయర్లు అవి కాక పాల్వంచో పెర్రోల్లాయిస్ కర్మాగారం స్పాంజైరన్ కర్మాగారం ఏపీ స్టీల్స్ కర్మాగారం వాటి అవసరాల కోసం మాధవీ ఇంజనీరింగ్ వీటన్నింటికీ తలమానికంగా భద్రాచలం పేపర్ బోట్ ఫ్యాక్టరీ ఇలా ఎన్నో పరిశ్రమలు ఇవి కాక నాగార్జున సాగర్ కాలువల ప్రభావం వలన ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో వందల కొద్ది బియ్యం బిల్లులు ఇవన్నీ ఆ మూడేళ్లలో సాధ్యపడ్డాయి నీటి పారుదల విషయంలోనూ అంతే మూడు సంవత్సరాల్లో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు నీటి సరఫరా పథకాలు నాగార్జున సాగర్ కాలవల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల కింద మధ్య తరహా చిన్న తరహా పథకాలు గిరిజన ప్రాంతాల్లో బావులు కుంటలు తీసే పథకాలు ఇవి కాక వ్యవసాయ పథకాలు పశు సంవర్ధన గిరిజనాభివృద్ధి కుటుంబ నియంత్రణ ఎన్నో కార్యక్రమాలు ఊపిరి సలపన వ్యవహారం ఏ విషయంలోనూ చూద్దాన్లే అనే అవకాశమే లేదు కారణం వెంగళరావు గారి పట్టుదల ఉదయం ఆరున్నర కల్లా నాకు టెలిఫోన్ చేసేవారు పదిహేను ఇరవై నిమిషాల పాటు అన్ని పథకాలు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకోవటం కొత్త పథకాలకు ప్రతిపాదనల విషయం విచారించటం ఏమైనా ఇబ్బందులున్నాయా అని అడగటం జరిగేది నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా నోటు చేసుకునేవారు ఏ శాఖల నుండి ఏ ఏ జారీ కావాలో ఏ ఖాళీ పోస్టులకు ఎవరిని వేశారో ఇలా అన్ని విషయాలు సాయంత్రానికి మళ్ళా నాకు ఫోన్ చేసి ఉదయం నేను ప్రస్తావించిన అన్ని విషయాలకు ప్రభుత్వం తరఫున ఏం చేశారో ఆయన స్వయంగా నాకు చెప్పేవారు ఆయన ఉత్సాహం ఈ విషయాలలో చూపే చొరవ తెలిసి అప్పటి ఆయన కార్యదర్శి శ్రీ రావు సాహెబ్ గారో లేకపోతే సంబంధిత శాఖ నాకు ముందు తెలిపేవారు జిల్లాలోని రాజకీయ నాయకులకు నా మీద ఒక విధంగా గురువు ఏర్పడింది ఏ విషయంలో ఎవరు ఏది కావాలని జిల్లా నుంచి ముఖ్యమంత్రిని హైదరాబాద్లో కలిసిన ముందు వేసే ప్రశ్న కలెక్టర్ గారితో మాట్లాడారా ముందు ఆయనతో సంప్రదించండి అనేవారు ఈ పద్ధతి మామూలుగా దరఖాస్తులు ఇచ్చేవారి విషయంలోనే కాదు తనకి చాలా ముఖ్యులైన జిల్లా పార్టీ అధ్యక్షుడైనా సహకార బ్యాంక్ అధ్యక్షుడైనా జిల్లా పరిషత్ చైర్మన్ అయినా విపక్షాల సుపక్షాల శాసనసభ్యులైనా తన తమ్ముడైనా తనయుడైనా అంతే జిల్లాలో పర్యటనకు వస్తే ఎందరు సీనియర్ మంత్రులున్నా సీనియర్ పార్టీ నాయకులున్నా ఆయన కారులో కలెక్టర్ ఉండాల్సిందే అలాగే జిల్లాలో ఏ శాఖలో ఎవరు సరిగ్గా పనిచేయకపోయినా ఏ పని కాకపోయినా అడిగేది కలెక్టర్నే నీకు ఏం కావాలో చెప్పు అది ఇస్తాను నువ్వు పనిచేసి చూపెట్టు అనేదే ఆయన సిద్ధాంతం హైదరాబాద్లో కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో మార్పులు తీశారు నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా టీవీ గారి హయాంలో పనిచేసిన మొదటి ఐఏఎస్ అధికారి చాలా జూనియర్ని నాలుగు సంవత్సరాలే నా సర్వీసు వెంగళరావు గారు దాదాపు చీఫ్ సెక్రటరీ హోదా ఆఫీసున శ్రీ కృష్ణస్వామి రావు సాహెబ్ గారిని తన కార్యదర్శిగా వేసుకుని ఆయన సలహాపై పరిపాలన నడిపేవారు తాను ప్రాముఖ్యం ఇచ్చే విషయాలన్నీ జరిగేటట్లు చూడటం ఆయన పని పని చేయగలిగే అధికారులను ఎంపిక చేసి తన ముఖ్యం విభాగాల బాధ్యతను అప్పగించి వారికి కావాల్సిన సదుపాయాలు ఇచ్చి పనికి మాత్రం వారిని బాధ్యులను చేసేవారు ఎంతో చదువుకున్న ఎంతో రాజకీయ చతురులైన నాయకులను మంత్రులను ముఖ్యమంత్రులను ఎందరినూ చూశాను కానీ వెంగళరావు గారి లాగా చేత పని చేయించుకోగలిగిన రాజకీయ నాయకుడిని నా అనుభవంలో చూడలేదు బాధ్యత ఇచ్చి వనరులు ఇచ్చి పూర్తిగా నమ్మేవారు అధికారులు మనసిచ్చి పనిచేసేవారు ఒకసారి మాత్రం ఆయన వైఖరి నన్ను ఆందోళనకు గురి ఎంతైనా ఆయన రాజకీయ నాయకుడే ఒకనాడు మా జాయింట్ కలెక్టర్ బెనర్జీ నా దగ్గరకు వచ్చి ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను జిల్లాలోని కాంగ్రెస్ నాయకులంతా ఈ విషయంలో కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది విషయం ముఖ్యమంత్రి దాకా పోవచ్చు జిల్లా ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి తమ్ముడు అప్పుడే కొత్తగూడెం సబ్ కలెక్టర్తో మాట్లాడారు వారు కూడా వచ్చి నాకు ఈ విషయం ఫిర్యాదు చేశారు సబ్ కలెక్టర్ చెప్పినా ఏమీ పట్టించుకోవడం లేదని తన ధోరణిలో తను పోతున్నాడని జిల్లాలోనే పెద్ద ఆందోళన రావచ్చునని ఈ నాయకుల వాదన మరి మీరు సబ్ కలెక్టర్తో మాట్లాడలేదా అన్నాను మాట్లాడాను అతను మనం చేసేది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కదా కలెక్టర్ గారికి గిరిజనులు ప్రత్యేక శ్రద్ధ కదా మరి గిరిజనులకు సహాయం చేయడానికే ఈ ప్రోగ్రాం అంటున్నారు అసలు విషయం ఏమిటి అని అడిగాను కొత్తగూడెం తాలూకాలో ఒక గ్రామం ఆ గ్రామంలో గిరిజనులు ఉన్నారు హరిజనులు ఉన్నారు ఇతర పేదలు ఉన్నారు వారితో పాటు చాలా మంది మామూలు పెద్ద రైతులు ఉన్నారు రికార్డు ప్రకారం ఆ గ్రామం షెడ్యూల్డ్ ఏరియాలోకి వస్తుంది కానీ భూములు చాలా మంది రైతుల అధీనంలో ఉన్నాయి వాళ్లలో చాలా మంది రైతులకు సొంత భూములు వేరే ఉన్నాయి ఈ సర్కారు భూమి కూడా ఉంది ఇదంతా ఇవాళ విషయం కాదు దాదాపు అతికి ముప్పై సంవత్సరాల నుంచి ఈ రైతులు ఈ భూములు చేసుకుంటున్నారు అంతకాలం నుంచి చేసుకుంటుంటే ఇప్పుడు కూడా ఎందుకు వచ్చింది షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజనుల భూముల గురించి ఎప్పటి నుంచో ఉత్తర్వులు ఉన్నాయి అవి గనక గిరిజన ఇతరుల వెళ్తే ఎలా వెళ్ళినా అంటే గిరిజనులే అమ్మినా లేదా గిరిజనులు వదిలేస్తే ఇతరులు సాగు చేసుకున్నా బలవంతా గిరిజనుల నుంచి ఇతరులు తీసుకున్నా గిరిజనులకు భూములు తిరిగి వాపసు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అంటే మనది మరి ఇవి గిరిజనుల నుండి తీసుకున్న భూములా కావు ఇవి ప్రభుత్వ భూములు ఈ ప్రాంతంలో అదివరకే పట్టాభూములుంటే గిరిజనేతరులు అనుభవించవచ్చు కానీ ప్రభుత్వ భూములను మాత్రం గిరిజనులకే సేద్యానికి ఇవ్వాలి మరి ఇప్పుడు సబ్ కలెక్టర్ ఏం చేశాడు అని అడిగాను బెనర్జీ చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వ భూమి ఉందని తెలిసి ఒక గిరిజన వ్యవసాయ సంఘం స్థాపించాలని కలచి సబ్ కలెక్టర్ ఏర్పాట్లు చేశాడు భూమి అంతా చాలా మంది రైతుల అధీనంలో దాదాపు పాతికేళ్లుగా ఉంది వాళ్ళు భూమిని చదువును చేసి బావులు తవ్వుకొని సాగు చేసుకుంటున్నారు ఈ భూములేగాక వారిలో చాలా మందికి వారి పట్టాభూములు కూడా ఉన్నాయి సబ్ కలెక్టర్ సహగల్ రైతులందరికీ నోటీసులు ఇచ్చాడు ఆందోళన మొదలు మామూలుగా తహసీల్దార్ పంపిణీ నోటీస్ ఖాతరు చేయకుండా మళ్లీ పంటలు వేసేశారు ఆ విషయం తహసీల్దార్ నుండి తెలుసుకున్న సబ్ కలెక్టర్ వాళ్ళని ఖాళీ చేయమని లేకపోతే పంట జప్తు చేస్తామని ఈ భూములు గిరిజన సహకార వ్యవసాయ సంఘానికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం చేసిందని మళ్ళా నోటీసులు ఇప్పించాడు రూల్స్ ప్రకారం సబ్ కలెక్టర్ చేసిన కరెక్టే కానీ గిరిజనుల నుండి పెద్ద డిమాండ్ లేదు ఇస్తామంటే చాలా సంతోషంగా ఉన్నారు ఎంతో కాలం నుండి ఎంతో ఖర్చు పెట్టామని రైతుల వాదన ఆ డెబ్బై మంది రైతుల్లో దాదాపు పది మంది హరిజనులు ఇతర వెనుకబడిన కులాల వారు ఉన్నారు మొత్తం భూమి మధ్య వీరి భూములు ఉండటంతో వారికి కావాలంటే అనధికారికంగా అంతే భూములు ఇతర ప్రదేశంలో చూపిస్తామంటున్నాడు సబ్ కలెక్టర్ అంతకంటే ముఖ్య విషయం అని చెప్తూనే బెనర్జీ కొంచెం సందేహించాడు బెనర్జీ చాలా మంచి ఆఫీసరు కష్టపడతాడు ముక్కు సూటిగా పోయేవాడు చాలా సమర్థుడు విశ్వసనీయుడు నిజాయితీపరుడు అంతకుముందు అగ్నిహోత్రికి బదిలీ అయినప్పుడు ముఖ్యమంత్రి నన్ను అడిగే బెనర్జీని వేశారు సబ్ కలెక్టర్ శాగలు కూడా మంచి సమర్థుడు యువకుడు చాలా ఉత్సాహంతో పనిచేసేవాడు ఇంజనీరింగ్ చదివి అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేసి ఎంతో పెద్ద జీతాలు ఇస్తామన్నా వద్దని ఐఏఎస్ లో చేరాడు పేదలకు ఏదో చేద్దామన్న తహతహ కొత్త కొత్త పథకాలు తయారు చేసి అమలు చేద్దామన్న ఉత్సాహం నేను వారికి పూర్తి మద్దతు ఇస్తూ ఉండేవాడిని సామాన్యంగా జిల్లాలో రాజకీయ నాయకులు కలెక్టర్ దగ్గరకు వచ్చి పనులు చేయించుకునే కంటే ఆర్డీఓ తహసీల్దార్లలో పనులు చేయించుకుంటారు రూల్స్ ప్రకారం అయితే ఎవరిదాకా రాకుండానే పనులు అవుతాయి అడిగినా వెంటనే చేస్తారు వారికి కావాల్సింది వారు అధికారంలో ఉన్నప్పుడు రూల్స్ను చూసి చూడనట్లు కొన్ని పనులు చేసుకోకపోతే అధికారం ఎందుకు మరి రూల్స్కు వ్యతిరేకంగా అటు కలెక్టర్ చేయక జాయింట్ కలెక్టర్ చేయక సబ్ కలెక్టర్ చేయక తహసీల్దార్ని చేయనీక చెప్పుకుందామని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఆయన కలెక్టర్తో మాట్లాడారా అంటే మనం ఏం అధికారంలో ఉన్నట్టు ఎందుకు అధికారంలో ఉన్నట్టు అని వాళ్ళ బాధ కడుపులో మండుతున్న ఏమీ చేయలేక కోపాన్ని మింగుకొని కాలక్షేపం చేస్తున్నారు మా కంటే కోపం ముఖ్యమంత్రి ఇటువంటి అవకాశం అధికారులకు ఇచ్చినందు ఇలా పరిస్థితిని అవలోకనం చేసుకుంటూ బెనర్జీని అడిగాను సందేహించక విషయం ఏమిటో చెప్పు ఈ రైతుల్లో చాలా మంది వెంగళరావు గారికి బంధువులు నలభై సంవత్సరాల ఈ గ్రామ ప్రాంతానికి వచ్చి పొలాలు కొనుక్కుని స్థిరపడ్డారు అప్పుడు కావలసినంత భూమి కష్టపడి బాగు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు మరి ఈ సంగతి ముఖ్యమంత్రికి చెబుదాం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే కదా మనం చేస్తున్నది అన్నాను నేను విన్నది జిల్లాల్లో రాజకీయ నాయకులు జిల్లా అధికారులపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు అధికారులు కావాలనే ఇటువంటి పనులు చేస్తున్నారని కలెక్టర్ మద్దతుతోనే ఈ వ్యవహారం నడుస్తుందని చెప్పాలని ముఖ్యమంత్రి మనసు మార్చుకునేలా చేయాలని వారి ప్రయత్నం మరి నాకెవరు ఈ విషయం చెప్పలేదే చెబితే మీరు ఏదో విధంగా పరిష్కరించో లేదా ముఖ్యమంత్రి ముందుగానే చెప్పి ఆయన ఒప్పించేస్తారేమో భయం ఇట్లా అయితే గ్రామాల గ్రామాలు తమ పార్టీకి వ్యతిరేకం అవుతాయని తమకు తమ పార్టీకి జిల్లాలో మనుగడ పరిస్థితి జిల్లాలో ఏర్పడుతుందని అంతేగాక మీరు లేకుండా చూసి ముఖ్యమంత్రికి ఈ విషయం ఫిర్యాదు చేయాలని మరి పదటం అన్నాడు బెనర్జీ మనకెందుకెనర్జీ అన్ని వివరాలు సేకరించి ఎవరెవరి అధీనంలో ఎంత ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఉత్తర్వులు సబ్ కలెక్టర్ ఇచ్చిన నోటీసు వివరాలు తయారు చేసి ఉంచు విషయం ముఖ్యమంత్రి దృష్టికి తెద్దాం తర్వాత ఆయన ఇష్టం ఆయనకి ఇష్టం లేతే బదిలీ చేస్తారు అంతే కదా అన్నాను అనుకున్నట్లే ఆ వారంలోనే ముఖ్యమంత్రి కొత్తగూడెం పర్యటనలో నాయకులు చేరారు నేను లేని సమయంలో వాళ్ళు సబ్ కలెక్టర్ పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు షెడ్యూల్డ్ ఏరియా పేరుతో కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారి మద్దతు పేద రైతులను హరిజనులను చాకలి మంగళి వాళ్లను భూమి నుంచి తొలగిస్తున్నారని పార్టీకి చాలా హాని జరిగే అవకాశం అని ఇలా మరికొన్ని విషయాలు చెప్పి ముఖ్యమంత్రికి కోపం తెప్పించారు సాధారణంగా నలుగురులో అధికారులను మందలించి అలవాట్లేని ముఖ్యమంత్రి తన వాళ్లందరూ కలిసి కట్టుకుని చేసిన ఆరోపణలను నమ్మి సబ్ కలెక్టర్ కి క్లాస్ తీసుకోవడం మొదలెట్టారు ఏడా వాయించేస్తున్నారు బెనర్జీ నాకు వెంటనే కబురు ఇంకేదో పనిలో ఉన్న నేను ఆదరా బాద్రా పరిగెత్తుకు వచ్చి చూస్తే మొహం చిన్న చేసుకుని సెహగల్ కళ్ళ నీళ్లను ఆపుకుంటున్నాడు బెనర్జీ ఏదో మాట్లాడబోతే సీఎం ఆపేశారు అతని ముఖం పాలిపోయింది నేను రాగానే ముఖ్యమంత్రి ప్రసాద్ చూడు అధికారం ఇస్తే మీ సబ్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు రూల్స్ ఉన్నా పేద రైతుల విషయంలో ఇతర ఇబ్బందులు లేకపోతే సానుభూతే ఉండాలి కానీ అని ఆయన పూర్తి చేయకుండానే మీకు పూర్తి విషయం చెప్పారా సార్ అన్నాను పూర్తి విషయం ఏమిటి హర్జునులను ఇతర పేదవాళ్ళను ఖాళీ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇదేమైనా కృష్ణా జిల్లానా తూర్పుగోదావరి కావలసినంత భూమి ఉంది కదా అన్నారు అలా కొంచెంసేపు ఆయన మాటల్లో పెట్టి కొద్ది కొద్దిగా విషయమంతా చెప్పాను జిల్లా నాయకులంతా నిశ్శబ్దంగా వింటున్నారు పెద్ద రైతులు ఎంతమంది ఉన్నారో వారి పేర్లతో సహా వారు సాగు ప్రభుత్వ భూముల వివరాలు చూపించాను అంతే నేను ఒక్కో రైతు పేరు చదువుతుంటే ఆయన మొహంలో రంగులు మారసాగాయి ఏ పెద్ద రైతు పేరు చెప్పినా అవును వీడు మావాడే వాడికి మామూలుగానే నలభై ఎకరాలు ఉంటే మరి ఇంకా ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమి ఇలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వచ్చారు ఈ పేర్లన్నీ ఆయన బంధువులవే అప్పటికి నేను ఇచ్చిన వివరాలు అన్నీవిని విని మాట్లాడకుండా లేచిపోయారు దాంతో నన్ను కూడా భయం వెంటాడింది ఏ ముఖ్యమంత్రికైనా తను అన్యాయుల కన్నా ముఖ్యం కాదు బహిరంగంగా మెచ్చుకున్న రాజకీయ అవసరాలు అడ్డం పడితే ఏమీ చేయలేరు మరో రెండు రోజులకు వెంగళరావు గారి నుంచి నాకు టెలిఫోన్ వచ్చింది ఆయన చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు ప్రసాదు ఒక ఫేవర్ చేయాలయా మొన్న కొత్తగూడెం విషయంలో మా వాళ్ళంతా మళ్ళీ హైదరాబాద్కు వచ్చారు గ్రామాల్లో వాళ్ళ పలుకుబడి ఇదే అవకాశం చూసుకుని కమ్యూనిస్టులు ఆ ప్రాంతానికి వచ్చేట్లు ఉన్నారని వాళ్ళ వాదన ఇన్నేళ్లు వాళ్ళు చేసింది ఉత్తర్వులకు విరుద్ధంగానే కానీ ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే నా అనుయాయులందరికీ అన్యాయం చేసిన వాడిని అవుతాను వాళ్ళ మద్దతు కూడా రాజకీయాల్లో కావాలి కదా మిమ్మల్ని రూల్స్కు వ్యతిరేకంగా చేయమని చెప్పను సబ్ కలెక్టర్ ఆర్డర్ ప్రకారం వాళ్ళ పంట జప్తు చేయాలి అది చేస్తే అందరు పొరువు పోయినట్లే అందుకే ఒక ఎండార్స్మెంట్ ఇచ్చాను నీకు చెప్పి కానీ అది విడుదల చేయదలుచుకోలేదు అంతలో ఎవరో వచ్చినట్టున్నారు ఆయన నన్ను లైన్లోనే ఉంచి వాళ్లతో ఏదో మాట్లాడుతున్నారు అంతా ఒకటి రెండు నిమిషాలే ఆ ఒకటి రెండు నిమిషాలు నాకు యుగంలో గడిచాయి కొన్ని వందల వేల ఆలోచనలు ఆ కాసేపట్లో నా మస్తిష్కాన్ని తొలిచేసాయి ఏ రాజకీయ నాయకుడు రాజకీయాలకు అతీతుడుగాడు ఈయన అంతే తప్పు చేసిన వాళ్ళు తన అన్యాయులు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కోసం అధికారులను బలి చేస్తారు ఏ చేయొచ్చు సబ్ కలెక్టర్ని బదిలీ చేయవచ్చు ఏదో వంక పెట్టి సస్పెండ్ చేయచ్చు లేదా అతను తప్పు చేశాడని నివేదిక పంపించమని నన్ను ఆదేశించవచ్చు ఎలాగైనా తన వాళ్ళకి అనుకూలంగా చేసేలా సబ్ కలెక్టర్ని ఒప్పించమని అడగవచ్చు ఆయన ఆదేశాలను పెడచని పెడితే నాకు పాఠం చెప్పే ప్రయత్నం చేయవచ్చు ప్రసాద్ ఇప్పుడు ఏం చెప్పాను అంటూ ముఖ్యమంత్రి మళ్లీ అందుకున్నారు సబ్ కలెక్టర్ ఆర్డర్ ప్రకారం చేయాల్సి వస్తే పంటను జప్తుల్సి ఉంటుంది అన్నారు సార్ కదా అది మా పార్టీ వాళ్ళందరికీ భరించలేని పరాభవం అవుతుంది వాళ్ళంతా నావాళ్ళు అందుకే వాళ్ళకి అలాంటి సంకటస్థితి రాకుండా చూడాలి అర్థమవుతోంది ఆయన నిర్ణయం తన మనుషుల్ని కాపాడుకోవటం కాబట్టి అధికారులు బలి కాక తప్పదు నా అలవాటు ప్రకారం ఉండబాటు సబ్ కలెక్టర్ సమర్థనగా మాట్లాడదామని నోరు విప్పాను సబ్ కలెక్టర్ సార్ సబ్ కలెక్టర్ ఆర్డర్ని మార్చాలంటే ఆయన నన్ను పూర్తి చేయనివ్వలేదు నేను చెప్పేది అదేనయ్యా సబ్ కలెక్టర్ ఆర్డర్ని మార్చొద్దు ఆ రైతులు నాకు పంపిన వినతి పత్రాన్ని నా ఎండార్స్మెంట్తో నీకు పంపిస్తాను నా ఎండార్స్మెంట్ ప్రకారం సబ్ కలెక్టర్ ఆర్డర్ని నిలుపుదల చేస్తూ నువ్వు ఒక ఆర్డర్ జారీ చేస్తావు చేసి నువ్వే స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి విచారణ జరుపుతావు ఇదంతా జరిగే లోపల రైతులు వాళ్ళ పంట వాళ్ళు కోసుకుపోతారు నువ్వు విచారణ జరిపి ఆ భూమికి సంబంధించిన వాస్తవం ఎలా ఉంటే అలా నీకు న్యాయం అనిపించిన విధంగా పరిష్కారం చేస్తావు లౌకిమా రాజకీయ చతుత పంటను రైతులు కోసేసుకోవడం వరకు ఆయన అనుకున్నట్టే జరిగింది విచారణలో తేలిన వాస్తవాలని బట్టి నేను అనుకున్నట్టు సబ్ కలెక్టర్ సహకలు ఆశించినట్లు జరిగింది ఆ రైతుల చేతే ఆ ఏజెన్సీ భూమిని రైతులకు ఇప్పించాను ముఖ్యమంత్రిని పిలిపించి ఆయన చేతుల మీదుగా ఆ గ్రామంలో గిరిజన సహకార వ్యవసాయ సంస్థకి ప్రారంభోత్సవం చేయించాను